ఈ ఆత్మబోధలో అత్యంత సులభ సూత్రం అనమాట ఇది వేదాంతం మొత్తం మీద రైట్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్ టు లాస్ట్ లెసన్ ఒకే ఒక సూత్రం మీద ఆధారపడింది ఏమిటంటే కదిలే దాన్ని కదలని దాన్ని చూడాలి ఏమండి ఈ ప్రపంచంలో అన్ని కదులుతున్నట్టే కనబడుతున్నాయి కదండి కదలటం లేదు కదలటం లేదు సత్యానికి కదలటం లేదు సత్యం కదలటం లేదు సత్ కదలదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి దీనికి అడ్డం వస్తున్నవి ఏమిట అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మానవుడు కజిలే దానిని పట్టుకున్నాడు అనుకోండి అప్పుడు రక్తి భుక్తి ఈ రెండు ఉంటాయి కజిలేదాన్ని పట్టుకున్నప్పుడు మీలో కదిలేటటువంటి ఆలోచనలన్నీ దేని గురించి ఉంటాయి అంటే రక్తి భుక్తి దీని ముందు దేంట్లోకి మార్చాలి మొదటి ప్రథమ పరిణామం భక్తి శక్తి రక్తి రక్తి భుక్తి దగ్గర ఉంటాడు మానవుడు ఎప్పుడూ ఇక్కడి నుంచి ఎక్కడికి మార్చాలి భక్తి శక్తి ఇక్కడికి మార్చాలి ఇక్కడికి మారిస్తే మీలో ఒక గొప్ప పరిణామం వస్తుందన్నమాట దీనికి అనేక రకాల మార్గాలు చెప్పాయి మీరు భక్తి యోగంలో చిట్ట చివరి ఎనిమిది శ్లోకాలని పరిశీలిస్తే ఆ అమృతాష్టకంలో పరమాత్మ చక్కగా చెప్పారు ఎవరిలో అయితే విజ్ఞానమయ కోశం విశేషంగా వికసించి ఉంటుందో వాళ్ళు యుక్తి చేత పొందవచ్చు ఇప్పుడు ఇంకో స్టెప్ చెప్తున్నారు భక్తి శక్తి ఇంకొక పెట్టు పరిణామం ఏమిటంటే అది యుక్తి ముక్తి రక్తి భుక్తి దగ్గర దగ్గరేమో కేవలం స్థూల శరీరం అక్కడ స్థూల శరీర తాదాత్మ్యత బలంగా ఉంటుంది భక్తి శక్తి దగ్గరేమో సూక్ష్మ శరీర తాదాత్మిక ఉంటుంది అదే కారణ శరీరంలో ఉన్నటువంటి వాసనామయ దేహాన్ని విచ్ఛిన్నం చేయడానికి యుక్తి కావాలి వసనాక్షయానికి ఎప్పుడు యుక్తి కావాలి నువ్వు ఎలా ఉంటే అది రద్దయిపోతుందో ఎలా ఉంటే నువ్వు ఎలా జీవిస్తే అది రద్దయిపోతుందో జ్ఞానాగ్నికి ఇంధనంగా ఎలా ఉపయోగపడుతుందో నీకు తెలియాలి అది యుక్తి ఈ యుక్తి ద్వారా ముక్తి జాగ్రత్తగా ఈ పరిణామం కదలిక కదిలేదాని నుంచి కదలని దానికి పరిణామం అనమాట ఆరు మాటలు బాగా గుర్తుపెట్ట మీ ఆలోచనలు కాని మీ మాటలు కానీ మీ చేతలు కానీ మీ వ్యవహారం కానీ సమస్తం మీ కళలు కాని అన్నీ కూడా దేంతో ముడిపడి ఉంటాయి ప్రాథమికంగా అయితే రక్తి లేకపోతే భుక్తి అంతే దీంట్లోంచి ఎక్కడికి ఎరగాలట అనుక్షణం ఏం చేయాలంట ఇప్పుడు దాన్ని భక్తితో నింపాలి భక్తి శక్తి రెండు వస్తాయి అన్నమాట అప్పుడు ఈ పరిణామం ఎవరికైతే ఈశ్వరానుసంధానం ద్వారా నిష్కామ కర్మ ద్వారా సేవాయోగం ద్వారా కర్మఫల త్యాగం ద్వారా కర్మత్యాగం ద్వారా రెండూ చేయాలి జ్ఞానమార్గ సాధకుడు కర్మఫల త్యాగము చేయాలి కర్మత్యాగం కూడా చేయాలి అంటే అర్థం ఏంటి అనవసరమైన కర్మలు చేయడం మానేయాలి కనపడ్డాయి కదా అని అన్ని జోన్లో వేసి వెళ్ళిపోకూడదు కనబడ్డాయి కదా అని అన్ని జోల్లో వేసుకెళ్ళిపోతే ఆ జోలి బరువు మనమే మొదలయలేక దా ఎక్కడో తోడు ఆగిపోతాం మనం వెళ్ళవలసింది ఏకంగా కైలాస శిఖరం మీదకి వెళ్ళాలి కైలాస శిఖరం మీదకి వెళ్ళేవాడు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి కనబడేవన్నీ ఇది పనికొస్తుంది ఇది పనికొస్తుంది పనికొస్తుంది అన్ని జోన్లో వేసుకెళ్ళాడు అనుకోండి ఏమైపోతాడు వీడు అక్కడ దాకా వెళ్ళడు ఊరి చివరికి లోపలే అలిసిపోతాడు అందుకని చాలా జాగ్రత్తగా ఏది అవసరమో ఏది అనవసరం అనే విచక్షణ యుక్తి కావాలి భక్తి శక్తి కలిగినటువంటి వాడికే యుక్తి ముక్తి సాధ్యమవుతుంది ఏమంటే దీనికి ఇప్పుడు మరి శాస్త్రజ్ఞానం అవసరమా కదా మేము వేదాంత శాస్త్రాలన్నీ చదవాలా వద్దా నీకు సరిగా ఆ ఆలోచన స్ఫురించకపోతే ఆ స్ఫురణ రావడానికి ఏది ఉపయుక్తమైతే దాన్ని స్వీకరించవు ఏది ఉపయుక్తం కాలేదు అనుకో వదిలేయి ఏమండి అర్జెంటుగా నేను ఇప్పుడు హ్యూమన్ ఎనాటమీ గురించి నేను తెలుసుకోవాలా అక్కర్లేదా నేను ముక్తుని అవ్వాలి అంటే హ్యూమన్ ఎనాటమీ నాకు తెలియాలా అక్కర్లేదా అన్నారు నీకు ఆత్మస్ఫురణ కలగడానికి హ్యూమన్ ఎనాటమీ ఎంతవరకు కావాలో అంతవరకు తెలుసుకో చాలు పంచకోస విచారణ చేస్తే సరిపోతుందిగా లోపలికి వెళ్ళి కిడ్నీ ఫంక్షన్ ఏమిటి లివర్ ఫంక్షన్ ఏమిటి స్లీన్ ఫంక్షన్ ఏమిటి పీనియల్ గ్లాండ్ ఫంక్షన్ ఏమిటి లేకపోతే పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షన్ ఏమిటి ఎండోక్రైన్ గ్లాండ్ ఫంక్షన్ ఏమిటి ఇంత లోపలికి వెళ్ళిపోయావనుకోండి ఏమైపోతావు అప్పుడు మహా అయితే స్టూడెంట్ అవుతావు ఆత్మజ్ఞాని అవ్వ ఇలా మానవుడు ఎక్కడికక్కడ ఏమైపోతూ ఉంటాడంటే మైనట్ పార్టికల్ వరకు అధ్యయనం చేసుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ లక్ష్యం మారిపోతుంది అనమాట ఇది వచ్చిన చిక్కు పదార్థ విజ్ఞానం అవసరమే ఎంతవరకు అవసరం నీ జీవితానికి నీ లక్ష్యానికి ఉపకరించే పద్ధతిగా కావాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు